భగవత్పాదశంకరకర సహనా సహనౌర్ హునస్ తేజస్సుమాషాపహరీ శాంతి పశ్యన్వై తన్న పశ్యతిన ద్రష్ర్దృష్టే విపరిలోవినాశిత్ ఆత్మస్వూప నిద్రాలుపువా ఇలాంటి ఉండవు మనం ఏమనుకుంటామంటే దృష్టాంతంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అనుకుంటాం మనం స్థిరంగా ఉన్నాము సూర్యుడే అలా తిరుగుతున్నాడు అనుకుంటాం దాక్ట్ ఈజ్ సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు సూర్యుడు తిరుగుతా లేదు భూమి తిరుగుతాడు భూమి తన చుట్టూ తన కూడా తిరగబట్టి ఉదయాస్తమయాలు ఉన్నట్టుగా సూర్యుడు కొంతకాలం కనపడి కొంతకాలం కనబడటం లేదు కానీ భూమి తిరుగుతుంటే దాంతో పాటు మనం కూడా తిరుగుతున్నాం దాంతో సూర్యునికి ఉదయాస్తమయాలు ఉన్నట్లుగాను తర్వాత సూర్యుడు తిరుగుతున్నట్లుగాను మనకి కనపడుతాం ఎందుకంటే భూమితో పాటు మనం కూడా తిరుగుతున్నాం కాదు ఓకే అదే దృష్టాంతం నువ్వు దాక్షకాంతికానికి రండి దేహము ఇంద్రియములు మనస్సు అవి నిద్రపోతాయి అవి మేల్పోతాయి మీరు దేహము ఇంద్రియములు మనస్సుతో పాటుగా తాదాత్మ్యాన్ని చెల్లి ఉన్నట్లయితే నేను నిద్రపోతున్నాను నేను మేల్కుంటున్నాను అనే అనుభవం కలుగుతూ వాస్తవంలో మీరు నిద్రపోవట్ మీకు నిద్ర మెలకువ అనే అవస్థలు మీకు ఉండవు నిజానికి మీకు ఏ అవస్థలు ఉండవు సకల అవస్థలకు అతీతమైన చైతన్య స్వరూపులే ఉంటారు మీరు మనకు అనుభవం ఎలా ఉంటుందంటే నేను జాగ్రత్త అవస్థలోకి ఉన్నాను దీంట్లోంచి స్వప్నంలోకి పోతాను అక్కడి నుంచి సుశుప్తిలోకి పోతాను మళ్లీ జాగ్రత్త వ్యవస్థలోకి వస్తాను అని అనుకుంటాను ఇది ఎలా ఉందంటే సూర్యుడు వహిస్తాడు మళ్ళీ అస్తమిస్తాడు మళ్ళీ వహిస్తాడు మళ్ళీ అస్తమిస్తాడు వాస్తవానికి మీరు ఒక అవస్థలో నుంచి ఇంకొక అవస్థలోనికి జంపు చేస్తూ ఉండడం అనేది ఏది ఉండదు మీరు సమస్తమైన అవస్థలకు అతీతమైన చైతన్య స్వరూపులుగానే ఉంటారు దేహేంద్రియ మనస్సులు అవస్థల నుంచి జంపు చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని బ్రీఫ్గా చెప్పాలంటే జాగ్రత్త స్వప్న సుసూప్తులు ఘటిల్లుతో ఉంటాయి అంటే అవి అవుతూ ఉంటాయి అలా వస్తూ ఉంటాయి క్రమంగా కానీ నీకు రావు ఉదయాస్తమయములు వస్తూ ఉంటాయి కానీ సూర్యుడికి రావు భూమి మీద ఉండి భూమితో పాటు తిరిగి వాళ్ళకు తప్ప సూర్యుడికి రావు అలాగే దేహేంద్రియ మనస్సులతో తాతాత్మ్యం చెందిన వాడికి అవస్థలు ఉంటాయి తప్ప ఆత్మచైతన్యస్వరూపుడికి అవస్థలు ఏమీ ఉండవు కేవలం సాక్షి చైతన్యంగా ఆత్మస్వరూపులుగా మీరు మిగిలి ఉంటారు ఇది వ్యవస్థ కాబట్టి మనస్సు తెలివిగా ఉన్నప్పుడు మీరు తెలివిగా ఉండడం అని నిద్రపోయినప్పుడు మీరు నిద్రపోవుతా అని ఇలాంటివేమీ ఉండవు మీరు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటారు కానీ సూర్యుడు వలె ప్రకాశించే సూర్యుడికి ప్రకాశయత అనే ప్రయోగం ఉన్నది ప్రకాశింపజేయువడు అనే ప్రయోగం కనపడుతుంది ప్రకాశిత ఇది దృష్టత్వా ఆయనేమి ప్రకాశింపజేయుత లేదు ఆయన ప్రకాశిస్తున్నాడు ఆయన ప్రకాశిస్తుంటే ఆయన సన్నిధిలో అన్ని ప్రకాశిస్తున్నాయి ఆ సన్నిధి యొక్క బలమేది వాస్తవంలో సూర్యుడు ఇప్పుడు నేను జగత్తునంతనూ ప్రకాశింపజేస్తాను అని మొదలుపెట్టేమీ ప్రకాశింపజేయడు ఆయన నిత్యముగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన సన్నిధిలో జగత్తు ప్రకాశిస్తూ ఉంటుంటాడు అయినప్పటికీ సూర్యుడు ఎందు ప్రకాశయిత అనే ప్రయోగము కలదు అదేవిధంగా అతృచ్ ప్రయోగము ఉన్నది ఏదో సూర్యుడు కర్తయా అన్నట్లు మనకి ప్రయోగము కలదు అదేవిధంగా ఆత్మ అలా ప్రకాశిస్తూ ఉంటున్నది తెలివిగా ఉంటుందంటే తెలివి ఉంటుంది అంతేగాని పని కట్టుకునే అన్నింటినీ చూస్తూ ఏమీ ఉండదు దాని సన్నిధిలో ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి ఎలా అయితే సూర్యుని ఎందు ప్రకాశిత అనే తృచ్ప్రయోగము కనపడుతుందో అలాగే ఆత్మ చైతన్యమునందు కూడా ద్రష్ట అనే తృచ్ ప్రయోగము కనబడుతూ ఉంటుంది తృచ్ని ప్రయోగించారు కాబట్టి ఆత్మ ద్రష్ట అయిపోదు ఆత్మయందు కర్తృత్వం వచ్చేయదు మీరు పదప్రయోగాన్ని బట్టి తత్వాన్ని నిర్ధారిస్తారా తత్వాన్ని బట్టి పదప్రయోగం చేస్తారా కాబట్టి ద్రష్టా ద్రష్ట అంటున్నారు కాబట్టి ఆత్మయ్యుడు ఇప్పుడు కర్తృత్వం వచ్చేసిందని అనడానికి వేరే సూర్యునియందు ఎలా అయితే కర్తృత్వము లేకున్నా ప్రకాశిత అనే ప్రయోగము గలదో అదే విధంగా కూడా అని అది చర్చ నిన్న జరిగిన చర్చని నిన్నంటే నా అభిప్రాయం గడచిన క్లాసులో జరిగిన చర్చని మళ్లీ మీ ముందు ప్రస్తావించినాను దీని మీద ఒక ప్రకాశకేషవామని అది పూర్వపక్షం మీరు చెప్పిన ఆర్గ్యుమెంటు సూర్యుని విషయంలో కరెక్టే ఎందుకంటే సూర్యుడు పని కట్టుకుని ప్రకాశింపజేయుట అనేదేమీ లేదు ఆయన ప్రకాశిస్తూ ఉంటే ఆయన సన్నిధిలో అన్ని ప్రకాశిస్తూ ఉంటాయి అనే ఆర్గ్యుమెంటు కరెక్ట్ ఎందుకంటే అది దాన్ని కరెక్ట్ కాదని దట్ ఈస్ ది ట్రూట్ కాబట్టి సూర్యుడు నక్షత్రములు మొదలైన ఈ ప్రకాశించే గోడములు ఏవైతే గలవో వాటి విషయంలో తృచ్ లేకపోయినా చేసిన ప్రయోగమే అని మేము ఒప్పుకున్నాం భవతు ప్రకాశకేషు ప్రకాశకములు సూర్యుడు నక్షత్రములు మొదలవాటి ఎందు భవతు మీరు చెప్పినట్లే అగ్గుగాక ఎందుకో తెలుసునా అన్యథా అసంభవ అన్యథా అంటేమిటి సూర్యుని ఎందు యథార్థమైన కర్తృత్వము ఉట సంభవము కాదు కనుక కాబట్టి మీరు చెప్పిన ఆర్గ్యుమెంటు సూర్యుడు నక్షత్రముల విషయంలో యథార్థమే మేము ఒప్పుకున్నాము కానీ అదే ఆర్గ్యుమెంట్ ఆత్మ విషయంలో అలా ఉండదు సూర్యుడు సూర్యుడేందుకు కర్తృత్వం లేదన్నమాట కరెక్టే కానీ ఆత్మ ఏందు కర్తృత్వం ఉంటుంది నటు ఆత్మని ఎందుకంటే ఆత్మ ఎందు కర్తృత్వం లేదనుకోండి భోతృత్వం ఉండదు అప్పుడు ఒక ఆత్మ రెండవ ఆత్మ భేదం ఉండదు భేదానికి హేతులు ఏమీ ఉండదు ఇప్పుడు ఒక ఆభరణము ఇంకో ఆభరణము భిన్నములు అని చెప్పాలంటే నామరూపములు సత్యము నామరూపములు సత్యములైతేనే అవి భిన్నములు అవుతాయి నామరూపములు సత్యములు కాకుంటే వాటి ఎందుకు భిన్నములు అని చెప్పడానికి హేతువే లేకుండా పోతుంది అప్పుడు ద్వైతం ఖండింపబడి అద్వైతం ఎదుగుతుంది దాన్ని ఒకటని కూడా అనడానికి లేదు రెండు కాదనే చెప్పగలుగుతాం అంటే ఒకటని అనక్కర్లేదు ఒకటంటే మళ్ళీ రెండు మాట వస్తుంది అదేం సంఖ్య కాదు కాబట్టి సో ఆ కనుక అది అంగీకారం కాదు ఈ ద్వైతా ఫిలాస్పక్తికి అది అంగీకారం కాదు వాళ్ళకి ఏమిటంటే ఆత్మాకి ఇంకొక ఆత్మకి భేదాన్ని నిలబెట్టాలి కాబట్టి ఆత్మలన్నీ భిన్న ఉంటాయి పరమాత్మ ఇంకా భిన్నంగా వీళ్ళందరికంటే పైన భిన్నంగా ఉంటారు ఇది ప్రజలు నేను మీకు చెప్పిన దృష్టాంతం నేను చాలా ఆలోచించి చెప్పిందే ఏదో ఒక రకమైన స్థిరీ తోటి చెప్పింది కాదు ప్రజలు అందరూ ఒక్కటి రాజు కూడా ఒక్కటే అంటే ఎక్కడ అభివృద్ధి సామ్రాజ్యం అభివృద్ధి ప్రజలందరూ ఒక్కరే ఒక్కటే ఒకే తత్వము రాజు కూడా అదే తత్వము అన్నాడు అనుకోండి ఇంకే రాజ్యం లేదు రాజు లేడు రాష్ట్రంలో లేడు పాలింపబడే లేదు కొత్త కూడా గడబడైపోతుంది అని చెప్పు ప్రజలు ఆయన పాలిస్తాడు వీళ్ళు పాలింపబడతారు ఆ రాజకీయ పాలింపబడే వాళ్ళకి మధ్యలో మధ్య భక్తులు కొంతమంది ఉంటారు ఉంటారు కదా మీరు చూసుకోండి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పాలిస్తున్నారంటే ఆయన ఒక్కడు కూర్చుని పాలిస్తాడు ఆయన ఓ పాతికి మందినో యాభై మందినో మినిస్టర్స్ పెట్టుకుని ఆ మినిస్టర్స్ సెక్రటరీలు గవర్నమెంట్ సర్వెంట్స్ వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళ ద్వారా పాలిస్తూ ఉంటాడు ఆయన అలాగే విష్ణువు వైకుంఠంలో ఉంటాడు నిత్య సూర్యులు అని కొంతమంది డజన్ల ముందో రెండు డజన్ల ముందో నిత్య సూర్యులని వాళ్ళు కేటగరైజ్ చేశారు దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గురువు గారు కూడా జాయిన్ అవుతారు అక్కడ నిత్య సూర్యులకి అంటే అలాగంటే ఒక మిగతా వాళ్ళందరూ కూడా భక్తులు ఈ భక్తులు వైకుంఠానికి వెళ్తారు ఇనఫ్ భక్తి ఉంటే వైకుంఠానికి వెళ్ళరు స్వర్గానికి భూలోకానికి మధ్యనే తిరుగుతూ ఉంటారు శత్రుభావం ఉన్న వ్యతిరేకులు అయ్యారనుకోండి విష్ణు ద్వేషులు అయ్యారనుకోండి విష్ణు ద్వేషుల్లోని కొంతమంది ఉంటారు వాళ్ళలో శంకరాచార్యులు కూడా ఒకరు మరి నేను చదవకుండా ఉంటే ఈ మాటలు మీకు చెప్పు లేవండి కాదు నేను చదివేను కాబట్టి చెప్పారు విష్ణు ద్వేషి శంకర రాసి పెట్టాడు ఆ మణికంఠుడు అవతారు మణికంఠుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడు అవతారని విష్ణు మణికంఠుడు భీముణ్ణి ద్వేషించాడు భీముణ్ణి విష్ణువుని ద్వేషించారు రాక్షసుడు కదా ఇప్పుడు రాక్షసులందరూ విష్ణువుని ద్వేషిస్తారు కదా ఇప్పుడు రావణాసురుడు రాముణ్ణి ద్వేషిస్తారు కదా రాముడు అంటే ఎవరు కదా అంటే పోతూ ఉంటుంది విష్ణు ద్వేషి కాబట్టి వీళ్ళందరికీ ఒక స్థానాన్ని ఫిక్స్ చేసి పెట్టారు అదేంటంటే నా రకము వాడు నా రకంలో పడిపోతారు ఎటర్నల్ అని ఇది స్కీమ్ ఈ స్కీమ్ లో ఆత్మ ఎందుకు కర్తృత్వ భోక్తృత్వములు లేవంటే ఆ స్కీమ్ ఏమవుతుంది గొప్ప కూతుంది కాబట్టి ఆత్మ మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఆత్మకి వర్తించదు నాతో ఆత్మని ఇకే ఆ మాట సరికాదు ఎందుకని దృష్టి మనం స్మృతిని అధ్యయనం చేస్తూ ఉన్నాము స్థుతి ఏమని చెప్తోంది దృష్టు దృష్టే విపరిలోపహ న విద్యతే అని చెప్తుంది కాబట్టి ఆత్మ ఎందుకు కర్తృత్వం అంటే అప్పుడు జ్ఞానమును చేస్తుంది ఆత్మ కిరి అవుతుంది కిరి అనేది పుట్టి ఇంకోసారి అంతమవుతుంది అంటే ఆ క్రియ పుట్టడానికి ముందు దృష్టి లేదు క్రియ అంతమైన తర్వాత దృష్టి లేదు అటువంటి పరిస్థితి ఉంటుంది లైక్ కన్నుకే అంతే మనస్సుకే అంతే అలాగే ఆత్మ కూడా అని చెప్పాల్సి వస్తుంది అప్పుడేమవుతుందంటే నహి ద్రష్ర్దృష్టేర్విపరిలోపో విద్యతే అవినాశత్వాత్ అనే శృతికి మీరు విరుద్ధంగా చెప్పినట్లు అవుతుంది మళ్ళీ పౌర్వపక్షం పశ్చామి న పశ్చామి బహుశా ఇదంతా నేను కవర్ చేస్తుంటానే చేశాను ఇంతవరకు చెప్పారు ఓవర్ రెండు రిపీట్ చేశాను అనుభవ దర్శనాత్ నా అంటే మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ సరికాదు ఏమిటి ఆర్గ్యుమెంట్ ఏమిటి ఆత్మస్వరూపం యొక్క దృష్టికి లోపము లేదు అది లుప్తమయ్యేది కాదు అని మీరు ఏదైతే చెప్పారో అది సరికాదు ఎందుకంటే శృతి చెప్తే మన అనుభవం ఎలా ఉందో చూసుకుందా మన అనుభవం ఎలా ఉంది పశ్యామి నేను చూస్తున్నాను నపశ్యామి నేను చూచుటలేదు అనే అనుభవం ఉందా లేదా అనుభవం ఉందంటాడు సుశుద్ధిలో ఉందా నపశ్యామైన అనుభవం ఉందా సుశుప్తిలో లేదు మరి అలా ఉందంటాడేమి అంటే ఏమిటి జాగ్రత్త అవస్థలో ఉంది సుశుప్తిలో నపశ్యామైన అనుభవం ఉండదు జాగ్రత్త అవస్థలో ఉంటుంది జాగ్రత్త అవస్థలో ఎప్పుడు ఉంటుంది మీరు హృషికేశ్ వెళ్ళి వశిష్ఠ గుహని చూడడానికి వెళ్ళినప్పుడు ఉంటుంది వశిష్ఠ గుహ అని ఒకటి ఉంటుంది ఆ గుహలో ప్రవేశిస్తారు వెళ్ళారా మీరు అందరూ వెళ్ళే ఉంటారు వశిష్ట గుహ వెళ్ళే ఉంటారు ఆ గుహలో ప్రవేశిస్తారు గుహలో ప్రవేశించి నపశ్యామీ అని అంటారు అదే అనుభవం ఇప్పుడు మీరు చెప్పండి నపశ్యామీయా నపశ్యామీకి పశ్యామీయా అది ఏమైంది అక్కడికి ఆ అర్భు వెంటే గొప్ప కూలింది ఆర్గ్యుమెంటే కాదు అది కొన్ని సుసృప్తిలో నపశ్యామి సుశృప్తిలో నపశ్యామి అనే అనుభవం ఉందా లేదు చూడండి పూర్వపక్షం అధ్వాన్నంగా లేదది ఈ పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి నేను చూస్తూనే ఉన్నాను ఏమంటే కన్ను చూచుటం లేదు అని కన్ను చెప్పిందా నేను చెప్పానా నేను కన్ను చెప్పచ్చు కదా చెప్పలేదు కన్ను నేను చెప్తా ఎందుకని కన్ను చూచుటం లేదు నేను చూస్తున్నా కాబట్టి నేను చెప్తా కాబట్టి ఆ విధమంటే అక్కడే పోయిందిగా ఈ అనుభవ దర్శనాథ నా మాట సరికాదు ఇది చే అన్నట్లయితే ఆ పౌర్వపక్షం సరికాదు ఎందుకని కరణం వ్యాపార విశేషాపేక్ష అన్నంతవరకు వచ్చాను నాకప్పటికప్పుడు పరగడుపుణ్యం మర్చిపోతూ ఉంటాను తర్వాత భాష్య పంక్తులు నిత్య నూతనంగా ఉంటాయి కరణం వ్యాపారం అనేది ఒకటి ఈ ఈ పఠాలు చెప్తూ చెప్తూ ఉండగా డిమాండ్స్ పెరిగిపోతాయి మంచి రీట్ అవుతూ ఉండాలి మైరెట్ దృష్టి చేసుకుంటూ ఉండాలి దృష్టి ఉండాలి అలా పెరిగిపోతూ ఉంటాయి కాల కాల ప్రవాహాలతో డిమాండ్స్ అన్ని వస్తూ ఉంటాయి యూ షుడ్ బి ప్రిపేర్ ఓకే కరణం వ్యాపారం విశేషాపేక్ష కరణము అంటే ఇంద్రియము కన్ను చూచే మాటైతే కన్ను వినే మాట అయితే చెవి ఇత్యాది దాని వ్యాపారం అది చేసే పని ఆ పనిలో విశేషం అంటే తేడా ఆ పనిలో తేడా ఉంటుంది ఏమిటి తేడా కన్ను చూసుకుంది కన్ను చూసుకోలేదు తేడా ఉంది కదా దాన్ని మీద అంటే దాన్ని అపేక్షించి కన్ను చూసుకున్నప్పుడు అహం పశ్యామి కన్ను చూడటం మానేసినప్పుడు అహంగా వీడు కరణ వ్యాపార విశేషాన్ని పట్టుకుని అలా అంటున్నాడు తప్ప అది ఆత్మస్వరూపానికి సంబంధించిన అనుభవం కాదు కాబట్టి ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ వ్యాల్యూ దాన్ని వివరిస్తారాయన దుద్ధృతుషాంచే ఆత్మదృష్టే అవి పరిలోపదర్శనా చాలా ఇంట్రెస్టింగ్ వాక్యం ఇప్పుడు నేను ఇవాళ కృష్ణానందం నాకు ఒకసారి కళ్ళల్లో నేను ఎక్కడో పనిలో ఉన్నానో ఐమ్ బిజీ డూయింగ్ మై వర్క్ ఏదో పని చేస్తూ ఉన్నాను చేస్తూ ఉంటే కళ్ళల్లో ఇసకపోసినట్టుగా గర గర గర ఫీలింగ్ వచ్చింది అప్పట్లో కంజక్టివైటిస్ట్ కొంత స్థితిలో ఉంది అది ఆ రకంగా ఉంటుంది ఇతని క్యాచ్ట్ అనే అప్పట్లో కొంత స్టేర్ ఉంది సమాజంలో నాకు వెంటనే అర్థమైంది దిస్ ఈజ్ కంజెక్ట్ వెళ్ళి అప్పుడు సాయంకాలం నాలుగు అయింది ఇంకా ఇట్ ఇల్ ఇట్ ఇల్ క్యాచ్అప్ స్కిట్ వెంటనే నేను నేను ఉండే రూమ్కి వచ్చేసాను ఇంకా బయట ఉంటే లాభం లేదు రూమ్కి వచ్చేసాను రూమ్కి వచ్చేసేటప్పటికీ కళ్ళు బాగా ఎర్రగా అయిపోయి దెన్ దే గాట్ టక్ ఇంకా వచ్చేసి కళ్ళు మూసేసుకుంటున్నారు ఈ కంజెక్టివైటిస్ ఈజ్ అ వైరస్ ఈ మధ్యన లేదు ఫార్చునేట్లీ వైరస్కి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది మందు మాకు పెద్ద పనిచేయాలి దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది టూ డేస్ ఆ టూ డేస్ కనుక మీరు కళ్ళు తెరిచి చూసారా కళ్ళు మంట పుట్టస్తుంది చాలా గట్టిగా మంట పుడుతుంది తర్వాత తగ్గడం కూడా ఆలిస్తున్నాం అందుకోసం నేను ఏం చేశానంటే కళ్ళు మూసేస్తున్నా ఇంటికి వచ్చేసి రూమ్కి వచ్చేసి కళ్ళు మూసేస్తున్నాం అంటే కళ్ళు మూసుకుంటే కంఫర్టబుల్ హై కళ్ళు తెరిస్తే వడుకు అంటారు ఏమండి కొడుకు నిద్రపోయారు నిద్రపోతే కళ వచ్చింది స్వప్నం స్వప్నంలో అన్ని విహార యాత్రకు వెళ్ళి అన్నింటినీ చూసి మళ్ళీ వాపసు వచ్చారు తెలివి వచ్చింది తెలివి వచ్చినప్పుడు కళ్ళు జరగలేదు ఎందుకని కళ్ళు తెరిస్తే మళ్ళీ అంటే ఇప్పుడు ఈ స్వప్నంలో కన్ను లేదు కన్ను ఎక్కడుంటుంది స్వప్నంలో లేకపోయినా దర్శనం ఉన్నది కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది కన్ను చూసినప్పుడు చూడటంతో చూడకపోవడంతో సంబంధం లేకుండా ఆత్మచైతన్యం చూస్తూనే ఉంటుంది అని తెలిసిందే లేదా చూడడం అనేది కన్నుతోటే కన్ను లేకపోతే చూడ్డం అనేది లేదు అన్నట్లయితే స్వప్నం చూడకు కంటికి వెళ్ళి తగ్గి వరకు స్వప్నం రాకూడదు ఒకవేళ స్వప్నం దాంట్లో నేను చూడకూడదు అర్థమైందండి అర్థమైంది అదే అదే చెప్పారు దానికి తెలుగు చదువుతా లేనండి ఎందుకంటే చూపు పోయిన వారికి కూడా అంటే చూపు పుట్టుగురుడి వారికి స్వప్నం రాదు పుట్టుగురుడ్డి వారికి మనకొచ్చిన స్వప్నం అంటే స్వప్నం రాదు మనకి స్వప్నంలో ఇల్లు వాసిల్లు చెట్లు చెవలు అన్నీ కనపడతాయి పుట్టుగురుడి వారికి కనపడవు ఎందుకని వాడు ఎప్పుడు చూడలేదు వాటిని కాబట్టి ఉద్ధృత చక్షు అంటే చూపు ఉండిపోయిన వారికి చూపు పోయిన వారికి కూడా స్వప్నం ఉన్నందు ఆత్మ యొక్క కూటస్థమూ చూపు కూటస్థమూ చూపు అంటే అవిపరి లోప అనే దానికి దృష్టాంతంగా కూటస్థము అంటే చెప్పు చేదరకుండా ఉన్నటువంటి చూపు అని అర్థం కోటస్థ శబ్దం వేదాంతులకి చాలా ప్రియమైన శబ్దం ఎందుకంటే కూటస్థం అని మీరు అడగకూడదు ఎందుకంటే మీరు అందరూ చెప్పు చేద్దరదన్ని అని అర్థం చెప్పుకోవచ్చు కూటస్థముగు చూపు నష్టము కాకుండా అనుభవములో ఉన్నది అది నష్టం కాదు అంటే అర్థం వారు ఇదివరణలో చూచిన వాటిని స్వప్నములో చూస్తారు కావునా కావున అంటే అర్థం ఏంటి తెలుసిన చూచుట చూడకపోవుట అనేది అనేది నిత్యముగు ఆత్మదృష్టికి చెందినవి కావు గనుక ఆత్మ యొక్క స్వరూపమైన దృష్టి వినష్టమయ్యేది కాదు ఓకే అదే ఉద్ధృత చక్షుషాంఖ్య అంటే చూపుపోయిన వారికి కూడా స్వప్నే ఆత్మదృష్టై స్వప్నం ఉన్నందు ఆత్మ యొక్క దృష్టి లోపించకపోట మనకి అనుభవంలో ఉన్నది అవిపరి లోప దర్శన ఈ అవిపరి అన్నదానికి కోటస్థ నేను వ్యాఖ్యానం आत्मयक दृष्टि की लोपम लेव अप दर्शन अ विपरीपू आपरी शब्दा की कूटस्था अला तस्परलुप्त स्वभाव आत्मो दृष्टि काब्बी పుస్తకంలో పుస్తకమే ఇది మీ దగ్గర ఉన్న ఛానల్ సరే గృహదారులకు పుస్తకం చూసారు ఆకాక్షమేది ఏదో అనుకుంటారేమో అని సో కాబట్టి ఇందు వలన ఇందు అంటే ఇందువలన తస్మాత్ అంటే కాబట్టి మరి దాంట్లో కూడా అతహ అంటే అందువలన అని రాసేటంటే కొంచెం వ్యాకరణలో దృష్టి హరించబెట్టలేదు అతహ అంటే అందువలన అత అంటే హిందు వలన అని చెప్పిన ఇక్కడ తెలుగులో హిందు వలన అని ఉంటుంది తస్మాత్ అంటే మళ్ళీ అందువలన కాబట్టి అని చెప్పచ్చు అందువలన అని కూడా చెప్పచ్చు తస్మాత్ హిందు వలన హిందువలన ఆత్మ దృష్టి నిత్యమూట వలన అతరియుక్త అవిపరియుప్త స్వభావ ఏవో ఆత్మనో దృష్టి కాబట్టి తస్మాత్ అత తర్వాత ఉంది అందువలన ఆత్మ యొక్క దృష్టి లోపించే స్వభావం కలది కానే కాదు అత్యపరిలుప్తృష్ట్యా జ్యోతిస్వభావ పశన్నే సుషుప్తే ఇది సుశృత్యవస్థ గురించి ఫైనల్ కంక్లూషన్ కాబట్టి ఆత్మ యొక్క దృష్టి లోపించేది కాదు అది అవిపరిలుప్తమైన దృష్టి వైగాది స్వయంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి దృష్టి అటువంటి దృష్టితో ఆ దృష్టియే ఆత్మ యొక్క స్వరూపము కూడా అటువంటి దృష్టితో ఆత్మ చైతన్యము చూస్తూనే ఉంటుంది స్వ నిద్రావస్థయందు కూడా గాఢ నిద్రయందు కూడా మీరు చూస్తూనే ఉంటారు మీ అనుభవం కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటే గాఢ నిద్రలో మీకు ఒక ఫ్రెష్నెస్ ఒక ఆనందము అనుభవానికి వస్తూనే ఉంటుంది తర్వాత దానికి ఇంకో ఆల్పండి చెప్తారు ఎలాగంటే మీకు నేను రాత్రి హాయిగా నిద్రపోయాను అని మీకు మొన్నడు పొద్దున్న స్మృతి దాని స్మృతి అంట మొన్నాడు పొద్దున్న ఎందుకంటే ఇప్పుడు నిద్రపోవట్లేదు కదా గడచిన దానిని స్మృతి అంటారా అనుభవం అంటారా స్మృతి అంటారు స్మృతి అనేది గడచిన అనుభవమునకు మాత్రమే ఉంటుంది అనుభవం లేకపోతే స్మృతి ఉండదు కాబట్టి మీకు స్వప్నంలో నిద్ర ఎందు నిద్రావస్థ సుశుప్తి మీకు అనుభవం ఉండాలి ఏమిటి దేని యొక్క అనుభవం ఉండాలి మీకు ఏది స్మృతి కలుగుతుందో దాని యొక్క అనుభవం ఉండాలి మీకు జాగ్రత్త వ్యవస్థలో స్మృతి ఎలా ఉన్నది నాకు ఏమీ తెలియకుండగా సుఖముగా నిద్రపోయాను అనే స్మృతి కాబట్టి ఏమీ తెలియకపోవడం సుఖము ఈ రెండింటి యొక్క అనుభవము మీకు సుశుక్తి ఉండి తీరాదు అనుభవము సుశుక్తిలో లేకుంటే మొన్నాడు ఆ స్మృతి ఉండదు ఎందుకంటే అనుభవజన్యం జ్ఞానం స్మృతి అని డెఫినేషన్ అనుభవము నుండి పుట్టిన జ్ఞానమునకు స్మృతి అని పేరు అనుభవజన్యం జ్ఞానం స్మృతి అని డెఫినేషన్ తక్క సంగ్రహంలో ఉంటుంది ఆ డెఫినేషన్ కాబట్టి మీకు జ్ఞానం కలిగిందా లేదా పొందిన లేదేశారు ఏమంటే హాయిగా మీరు రాత్రి విశ్వమించారంటే సుఖంగా విశ్వించానండి ఒళ్ళు తెలియకుండా విశ్వమించానండి అని మీరు చెప్పారు అది జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఏమంటారు స్మృతి అంటారు ఎందుకని స్మృతనాలి గడిచిపోయిన అనుభవము నుంచి పుట్టిన జ్ఞానం కాబట్టి ఇప్పుడు కలిగితున్నది స్మృతి అప్పుడు కలిగినది అనుభవము సుశుతి అనుభవము దేని యొక్క అనుభవము ఏమీ తెలియకపోకుండా సుఖము అనే రెండింటి యొక్క అనుభవము అనుభవం ఉంది అంటే చైతన్యం ఉండాలి చైతన్యండి అనుభవం ఎక్కడి చైతన్యం ఉండాలి కాబట్టి ఆత్మ చైతన్యము కావాలి అంటే శూన్యవాదాన్ని తిరస్కరించి సుహుక్తి కూడా గురుకు చైతన్యము కలుగుతుంది దీంట్లో దీన్ని కనుక బాగా లోతుగా పరిశీలించగలిగితే అనేకానేకములైన కంక్లూషన్స్ చాలా పరంగా వస్తాయి ఒకటి సుశుప్తిలో మీరు ఉన్నారు కానీ ఏ వ్యక్తినని మీరు జాగ్రత్త అవస్థలో ఆ వ్యక్తిత్వం లేదు కాబట్టి జాగ్రత్త అవస్థలోని మీ యొక్క పూర్ణమైన మీకు ఎప్పుడూ ఉండే వ్యక్తిత్వం కాదు జాగ్రత్త వ్యవస్థకి మాత్రమే పరిమితమైన వ్యక్తిత్వం అంటే ఏమిటనమాట వీడు భర్త అంటే ఎంతకాలం వీడు భర్త ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లైఫే వీడు భర్త పెళ్ళైన తర్వాత ఫిఫ్టీ పర్సెంటే భర్త మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ భర్త ఏమీ కాదు భర్తన్నా తండ్రి అన్నా నిద్రపోతుంటే ఏమీ కాదు తెలివిగా ఉన్నప్పుడు కూడా ఆ దృష్టి కలిగినప్పుడే అది అవుతాడు లేకపోతే అది కాదు ఆ భావన కలిగినప్పుడు అది అడుగుతుంది ఆ భావన కలగకుండా ఇంకేదో బిజీగా ఉండాలనుకోండి లేదు కదా సంసారం చాలా అల్పంగా ఉంటుంది దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు అసంఘులు అనే తెలిసిపోతూ లోతుగా పరిశీలిస్తే కానీ మనం భయపడతాం హైబాబాయ్ ఇంత కష్టపడి పాతికేళ్ల నుంచి నిర్మాణం చేసి పెట్టిన ఈ ఆశ్రమం ఇదంతా ఇది ఏమీ నాది కాదు అని అనిపిస్తే సన్యాసికి కూడా భయం వేస్తా సన్యాసికి భయం వస్తే ఇక కాబట్టి అసంగుడిని నేను అయిపోతే ఇవేమీ లేకుండా పోతే నేను అలాగా ఏదీ కాకుండా ఏమీ లేకుండా ఏదీ కాకుండా మిగిలి ఉంటాను అది అసంగ అంటే ఏమీ లేకుండా ఏది కాకుండా ఇది ఉంటాను అర్జు ఎఫరైనా అది ప్రశ్న ఏమీ లేకుండా ఉండగలవా దానికి తాను తెచ్చుకోవాలి నాకు ఏమీ లేకుండా నేను ఉండగలను ఇప్పుడు నా దగ్గర కట్టుకునేందుకు వస్త్రాలు ఉన్నాయి ప్రాపర్టీ నాదే బీరు వాళ్ళు ఉన్నాయి ఇంకా ఇంకా అధికమైన వస్త్రాలు ఉన్నాయి భోజనానికి క్యారేజీ డబ్బా సిద్ధంగా సంచిలో ఉంది ఇవన్నీ ఉన్నాయి సమాజంలో ఏదో కీర్తి ప్రతిష్ట పేరు ప్రఖ్యాతి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సపోజ్ ఇవేమీ కూడా లేవనుకో ఫిజికల్ పేరు ప్రతిష్ట కూడా లేవు ఏమీ లేవు ఏమీ లేవు తర్వాత నేను సన్యాసిని నేను పండితుల్ని ఇది నేను అది అది ఏది కాను ఏమీ లేదు ఏది కాను కన్సిడర్ చేయాలి సపోజ్ సపోజ్ ఐ డోంట్ ఓన్ ఎనీథింగ్ అండ్ ఐ ఆమ్ ఎన్ నో బాడీ దెన్ వాట్ అది ఎగ్జామ్ చేయాలి అదే ఒక మెడిటేషన్ ఎగ్జామ్ చేస్తే మీకు ఏమైనా ఏం అనుభవానికి వస్తుందో చెప్పమంటారా చేయడం అనుభవానికి భయం అనుభవానికి వస్తే వాడు సంసారే అని అర్థం భయానుభవానికి వస్తుంది కానీ ఇస్తే టెక్ట్ ఆ భయం నుంచి పారిపోవద్దు మళ్ళీ సంసారంలోకి వచ్చేయద్దు ఆ మెడిటేషన్ లో అలా ఉండడు ఆ భయము ట్రాన్స్ఫార్మ్ అవుతుంది భయం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో తెలిసినా ఫ్రీడమ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇది ఎలాగంటే దృష్టాంతం రజ్జు సర్పంలో మీరు ఆ పారిపోయారనుకోండి పారిపోతే మీకు సర్పభయం ఎక్కడికీ పోదు అలాగే ఉండిపోతుంది సర్పభయం అక్కడికి పోదు అంటే అలాగే ఉండిపోతుంది పారిపోకుండా అక్కడ ఆ భయపడుతూనే అలా భయపడుతూనే భయం భయంగానే దీపం వేసి చూశారనుకోండి సర్పభయం పోయి ఏమొస్తుంది తేడం వస్తుంది ఆ భయం నుండి విముక్తి లభిస్తుంది అదేవిధంగా నాకు ఏమీ లేదు నేను ఏది కాను అని మీరు ధ్యానం చేయండి అసంగతా ధ్యానం చేసినట్లయితే భయం మొట్టమొట కొంత భయము అనిపించవచ్చు కానీ ఆ భయం మీకు అందరి కోసం ఎంత అది మార్పు వచ్చేస్తుంది దాంట్లో ఫ్రీడంలో కొద్ది కానీ అప్పుడు ఫ్రీడమ్ అయిపోతే మీరేమి ఇంట్లో నుంచి పారిపోనక్కర్వా ఇంకా అలా కండా ఇంట్లోనే ఉండొచ్చు అందరినీ ప్రేమిస్తూ ఉండొచ్చు కూడా నేను ఫ్రీ అయిపోయిను నాకు సంఘం లేదు కాబట్టి నువ్వు నాతో మాట్లాడద్దు నాకేసి చూడద్దు అలా ఏమి ఉండదు అది నీకు యు ఆర్ ఫ్రీ నావ్ అండ్ యూఆర్ ఫ్రీ యూ విల్ ఏబుల్ టు లవ్ లేకపోతే ఫ్రీడమ్ లేకపోతే అటాచ్మెంట్ ఫ్రీడమ్ ఉంటే లవ్ అది అది రూల్ కాబట్టి ఆత్మ యొక్క అసంగతని బాగా ధ్యానం చేయాలి అలాగే కాబట్టి సుశుప్తి చాలా పెద్ద విషయాలు సుశుప్తిలో ఫస్ట్ కంక్లూషన్ అది సెకండ్ కంక్లూషన్ ఏమిటో తెలుస్తుందండి సుశుప్తిలో ఏ స్వప్నంలో మీకు వచ్చి అనుభవానికి వచ్చిన ప్రపంచం అవుతుంటుంది ఆ ప్రపంచం సుశుప్తిలో ఉంటుందా ఉండదు కాబట్టి స్వప్న ప్రపంచము సుశుప్తిలో బాధితమవుతోంది కనుక నిత్య అని చెప్పవచ్చు కదా జాగ్రత్త ప్రపంచం కూడా అంతే జాగ్రత్త ప్రపంచం సుశుప్తిలో ఏమవుతుంది బాధ్యత అవుతోంది కనుక జాగ్రత్త ప్రపంచము కూడా మిథ్యే అసలు మిథ్యకు డెఫినేషన్ వచ్చింది దీని దే ఏమిటో తెలిసినా మిథ్యకు డెఫినేషను ఏది ఏదైతే సుశుప్తి ఎందు లేదో అనుభవానికి రాదో అదంతా మిథ్య ఏది సుశుప్తి ఎందు అనుభవానికి వస్తుందో అదే సత్యం సుశుక్తి ఏది అనుభవానికి వస్తోంది స్వయం ప్రకాశా ఆత్మచరితన్యం అనుభవానికి వస్తోంది ఏమండి అది ఆనందము అని కూడా అనుభవానికి వస్తోంది అదే సత్యం అంతే ఆధారంతేజ్ నాస్తి వర్తమానే తత్క సుశుక్తికి పూర్వం ఉన్నందు ఏది ఏది ఉన్నదో అది సుశుక్తి అందు లేదు కనుక బాధితమైనది కనుక అదంతా మిథ్య కాబట్టి మిథ్యకి ఇదో డెఫినేషను మిథ్యను పట్టుకుని సాగ తీసి ఇది సాగటీసాగ తీసి దాన్ని చెడగొట్టి పెట్టకూడదు మిత్కి డెఫినెషన్ ఏంటంటే ఏది ఏది సుశుక్తిలో అనుభవానికి లేదో అదంతా మిథ్య మీ ఆశ్రమానికి నేను చేసుకుని అది సుశుద్ధిలో ఉందా లేదు కాబట్టి అది మిత్య అలా తర్వాత మాత్రం నాతో తద్వితీయమస్తిభక్తం చూడండి మీరు చూచుటలేదు సుశుప్తి ఎందుకు మళ్ళీ ఇంకా సుశుప్తి విచారణ ఇంకా అలాగే కొట్టూ ఉంటుందండి ఇరవై నాలుగో పేజీ ఇరవై పేజీ రెండు వరకు వేరే పెట్టుకొని సో సుశుక్తిలో ఏది చూచుటలేదు నపశ్యతి ఎందుకు పశ్చిన్ వై నపశ్యూ చూస్తూనే ఉన్నాడు కానీ చూచుటలేదు వేరేది మీ దూరంగా చెప్తున్నారా మీరు చూస్తూనే ఉంటే వాళ్ళు చూడొద్దా చూస్తూ పశ్చన్ వై పశ్యని చెప్పారు కానీ పశ్చన్ వై నపశ్యతి అంటున్నారు ఏమిటి ఎందుకంటున్నా తెలుసిన రెండవది ఉండాలి పశ్చన్ వై వీడు ఉన్నాడు రెండవది ఉంటే చూసే పశ్యేది రెండవది లేకపోతే న పశ్యేది పశ్చివ నదు తద్ ద్వితీయమస్తి పశ్యే ఏదైతే వీడు చూడాల్సి ఉన్నదో ఆ రెండవది దేని అంచేతం చూచుటలేదు అంటే దీని ప్రశ్న అంటే మీకు సరళంగా చెప్తా చూడండి సుశుద్ధిలో దేనిని చూచుటలేదు కదా కాబట్టి చూచేవాడు లేడు తప్పు చూచేవాడు ఉన్నాడు మరి చూచేవాడు ఉంటే ఎందుకు చూచటలేదు చూడబడేది లేదు ఆ రెండవది ఉన్నారు నటుత ద్వితీయమస్తి ఆ రెండవది ఉన్నారు ఎలా ఉండాలి తత అన్యత విభక్తమై ఉండాలి ఆ చూచేవాడి కంటే ఇతరము విడిపోయి ఉండాలి అటువంటి దాన్ని ద్వితీయము అంటారు అటువంటిది ఉండాలి ఉంటే చూస్తారు పశ్యేది పశ్చన్ వై పశ్య కానీ రెండవది వీడికంటే విడిపోయినది ద్వితీయము ఇతరము విభక్తము లేదు కాబట్టి పశ్చిన్ వై న పశ్య ఉంటే చూసేస్తాడు ఎక్ పశ్యే ఒకవేళ ఉన్నట్లయితే మనకు చూసేస్తారు అది మనం అవతారిక కథం తదిహి న పశ్యతీతి ఉచ్యతే ఏమిటండి పశ్యన్ వై అంటున్నారు దృష్టికి లోపం లేదంటున్నారు మరి ఎందుకు చూడటం లేదు వీడు అని ప్రశ్న వహిస్తే దానికి సమాధానము ఏమిటి నటు తద్ అనేది సమాధానము నటు తిన్నీ ఉన్నాడా అవును అయితే ఎందుకు చూసుటలేదు అంటే నటు తదస్తి అది లేదయ్యా అదింటే చూస్తారు అది లేదు అదంటే ఏమిటండి కిందది అదంతేమిటి దీన్ని ఏమంటారంటే భాష్యం అంటారు భాష్యం అంటే భాషాయా భవం భాష ఎలా ఉంటుంది భాషలో ఎలా ఉంటుంది ఇప్పుడు నేను అభినయం చేశాను కదా అది లేదండి అదంటే ఏమిటండి ఓకే అతుతస్థితి ద్వితీయం రెండవది రెండవది ఏమో తెలుసు చూచేవాడికి రెండవది చూడబడి రెండవది చూచేవాడికి కుహడది కాదు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఏం సమాహారం చెప్తారో చూడాల ఆలోచించి చెప్పండి కంగారు పండి చెప్పకండి ఈ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పారు ఒక్క ఆయన కరెక్ట్గా చెప్పారు ఒక్కడే ఉన్నాడు చూసేవాళ్ళు అది ఎవరు ఇప్పుడు చెప్పండి నేను అంటే ఒక ఆయన ఈ మాట ఏం చెప్పాడు అమ్మగారు లోపలి నుంచి కూడా నా మాట ఏంటి నేను కూడా వీరు చూసేవారు కాదు వీరు చూడబడే కాదు ఈయన దృష్టిలో మీరు చూసేవారు అవుతారా చూడబడేవారు అవుతారా కాదండి నామా మీ మాట ప్రకారం మీనే చూసే కాబట్టి సో ఎనివే ద్వితీయం ఉండాలి ద్వితీయము చూసేవాడు కాదు ద్వితీయము విషయం చూడటం అందుకోసం చూడబడేదైంది ద్వితీయము అది ఉండాలి ఎటువంటి ద్వితీయం అండి విశిష్టం ఎటువంటి ద్వితీయం ఉండాలి ఎటువంటి ద్వితీయం ఉండాలి ద్వితీయం అంటే ఎప్పుడు కూడా ఇది ద్వంద్వంలో రెండవది ఇప్పుడు వారికి ద్వితీయము అంటారు ఎప్పుడైనా విన్నారో ఇటువంటి భాష వారికి ద్వితీయము అంటే వారు తమ్ముడనో అండో కాదు రెండవ భార్య ద్వంద్వంలో ఉండాలి కాబట్టి కాబట్టి విషయకి ద్వితీయము విషయమవుతుంది చూసేవాడికి ద్వితీయమేమవుతుంది చూడబడేదవుతుంది ద్వంద్వ అవ్వాలి ఎలాంటి ద్వితీయము అని ప్రశ్న తపో అన్యత్వేన విభక్తం యత్ పశ్యేత దేనినైతే తెలుసుకుంటాడో ఎలా తెలుసుకుంటాడు తెలుసుకునే నాకంటే ఇతరముగా విడిపోయి ఉన్న విషయము అనే విధంగా దేనినైతే తెలుసుకుంటాడో అటువంటి రెండవది లేదు అందుకోసం చూడలేదు లేకపోతే చూసేవాడు మీకు నేను ఆ సూర్యుడు దృష్టాంతం చెప్పాను రాకెట్ అని మరి అలాంటి దృష్టాంతం అదే పక్కన కోట్లు లేదు అదే దృష్టాంతం అది ఎలాగంటే రాకెట్ లో వెళ్ళినప్పుడు మీకు ఆ దృష్టాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరో దృష్టాంతం కథ కథలో పెట్ట కథ వర్షం కురుస్తూ ఉంటుంది విమాన వ్యక్తికత వర్షం కురిసినంత మాత్రాన విమానాలు ఆగిపోవు వర్షంలో పరిస్థితి మారినప్పుడు అంటే చూపు దాన్ని విజిబిలిటీ తగ్గినప్పుడప్పుడు ఆగిపోతాయి తప్ప వీల్ పవర్ పెరిగినప్పుడు విజిబిలిటీ తగ్గినప్పుడు ఆగిపోతాయి లేకపోతే ఉంటే హెంకో విమానం పోతుంది మీరు విమానంలో పెట్టేప్పుడు కలిసి కూడా ఎక్కుతాడు వాడు గొడుగు ఏదో పెడతాడు ఏం పెట్టినా కొన్ని నీళ్లు విమానం ఎక్కుతాడు చిన్న చిన్న ఈ విమానం పైకి వెళుతూ వర్షం కురుస్తూ ఉంటుంది పైకి వెళుతూ కొంత దూరం పైకి వెళ్ళేప్పటికీ ఇంకా ఎండ కింద వర్షం కురుస్తూ ఉంటుంది పైన ఎండ కాబట్టి పైకి వెళ్తూ ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి ఇప్పుడు విమానం అయిపోయింది రాకెట్లో కూర్చో మీరు పైకి వెళ్తూ ఉంటారు ఎండ అంత ఎండ ఎండ ఎండ ఎండ పైకి వెళ్తూ వెళ్తూ ఉంటారు ఎండ కొంచెం పైకి వెళ్ళేప్పటికీ అంత చేతి పెట్టు చిన్న పోనీ సూర్యుడు అస్తమించేడేమో అంటే ఇంకా అస్తమించడం ఉంటుంది సూర్యుడికి అస్తమయం భూమి మీద ఉంటేనే అస్తమయమే ఉండదు పోని పన్నెండు గంటల ఆగి ఉండు అప్పుడు కూడా చెమశకటిగానే ఉంటుంది ఎప్పుడూ చీకటే ఉంటుంది ఇది ఎక్కడ ప్రార్థన ఉంది సూర్యుడు దగ్గరికి వెళ్తే చీకటేమిటి అంటే ఏమిటో తెలుసుకున్నాను అట్మాస్ఫియర్ లేదక్కడ అట్మాస్ఫియర్ మాలిక్యూల్స్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ నైట్రోజన్ ఈ ఆక్సిజన్ ఈ మాలిక్యూల్స్ అన్ని ఉంటాయి ఇవన్నీ కూడా సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి అవి ఏముంటుంది కాబట్టి సూర్యకాంతి పడి అది రిఫ్లెక్ట్ అవ్వడానికి అక్కడ మాలిక్యూల్ కూడా ఉండదు దాంతో సూర్యకాంతి మీకు కనపడదు సపోజ్ రాకెట్కి ఒక కిటికీ ఉండి మీరు చేయి పైకి పెట్టారనకు అసలు అలా ఉండదు ఒకవేళ పెట్టారు అప్పుడు మీరు చెయ్యి ధగా ధగా ధగా నరిచిపోతూ ఉంటుంది సూర్యకాంతి ఓహో సూర్యకాంతి ఉంది అని మీకు తెలుస్తుంది చేశాసినప్పుడు అంత చేయట అంటే సూర్యకాంతి ఉండి చీకటి ఏమిటి అంటే ఆ సూర్యకాంతిలో ప్రకాశించదగిన వస్తువు ఎవరి లేదు అందుకోసం ఒకవేళ ఒక చిన్న ధూళి కణం వేశాల్సిన అది నెలమెల మేసి ప్రకాశం రాకెట్కి ఈ ఎక్స్టెండెడ్ ఆర్మ్ హోమోటిక్ ఆర్మ్ అంట అది కనుక ఓపెన్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేశారనుకోండి అది ధగ ధగ ధగ తెలుసుకోండి దాన్ని మళ్ళీ విసుగా చేశారనుకోండి అంత దగ్గర కాబట్టి అక్కడ ఏమైందంటే సూర్యకాంతి ఉంది కానీ తత అన్యజ్ విభత్తం నాస్తి ఉంటుంది అది ఖచ్చితంగా